గణపతి కవీనామస్తే ఆశ్వన్మో శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాదాచార్యపర్య వందే గురుపరంపరా తత్క్షేత్రం యద్విత సో యత్ ప్రభావ తసే నే శృ ఆ చెప్పవలసింది నేను చెప్తాను వినవలసింది ఆ క్షేత్రాన్ని గురించి చెప్తాను వినవలసింది ఆ శ్లోభం అయిపోయిందా భాష్యం కూడా అయిపోయిందా పనండి కొద్దిగా రీటాప్ ఇచ్చేసి ముందుకెళ్ళిపో భాష్యం కూడా అయిపోయింది కదా ఓకే మంచిది సో క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం యక్త జ్ఞానం మతం మమ అని శ్రీకృష్ణుని డిక్లరేషన్ మతమ్మ అంటే నా అభిప్రాయము అంటాడు ఆయన అది జగద్గురువు కదా జగద్గురువు నా అభిప్రాయము అన్నాడంటే అది పరమ సిద్ధాంతము అని అర్థం నాకు సో ఏమిట సిద్ధాంతము అంటే క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానమే యథార్థమైన జ్ఞానము ఇప్పుడు లోకంలో మనిషి ఎలా ఉంటాడంటే బాహ్య గుణంలో యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు బాహిరంలో ఇప్పుడు చంద్రమండలం మీద ఏముంది అక్కడ నీళ్లు ఉన్నాయా లేవా అక్కడ మట్టిలో ఏమున్నాయి టైటానియం ఉందా ఏమైనా గోల్డ్ ఉందా మరవుతుందా మరవుతుందా అక్కడ మట్టిలు ఉందా లేకపోతే రాళ్లు ఉన్నాయా రాళ్ళుంటే అది శాండ్ స్టోన్సా లేకపోతే కాపర్ అనేది ఏదో కూర్చున్నా అలా పోతూ ఉంటుంది చంద్రమండలం ఉండే రాళ్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అలాగే చుట్టుపక్కల ఉండే ప్రకృతిలో ఉండే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఆ తెలుసుకునే పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఆ వస్తువు తీసుకుని ఏ వస్తువైనా చంద్రమండల నుంచి రాయి పట్టుకొస్తారు ఆ రాయి తీసుకుని దాన్ని పౌడర్ చేసి దాన్ని కెమికల్స్ వేసి దాన్ని పగలగొట్టి దాన్ని ముక్కలు ముక్కలు ముక్కలు చేసి ఆ ముక్కలను అన్నింటినీ పరిశీలించుత దీన్ని ఎనాలిటికల్ మెథడ్ అంట అనాలిటికల్ అంటే ఉన్నదారిని పది ముక్కలో ఇరవై ముక్కలో చేసి ఆ ముక్కలన్నింటినీ పరీక్ష చేసి దానిని బట్టి ఆ వస్తువు యొక్క తత్వాన్ని ఎదుగుతా ఇది సైన్స్ పద్ధతి సైన్స్ లో అలా చేస్తూ ఉంటాం చుట్టూ ఉండే ప్రకృతిని పరిశీలిస్తూ ఉండడం పదార్థ శోధన సరిగ్గా ఇటువంటి పద్ధతిని ఆధ్యాత్మంలో మీరు శోధనం చేయాల్సి ఉంటుంది అధ్యాత్మ పద్ధతి ఏం చేయాలి అధ్యాత్మంలో అధ్యాత్మం అంటే నేను నేను అనే అనుభవాన్ని మీరు బాగా గట్టిగా పరీక్షకు పెట్టాలి ఈ నేను అనే అనుభవాన్ని పరీక్షకు పెట్టకుండా మీరు జగత్తు గురించి ఎంత శోధన చేసినా అది ఏదో ఒక బుద్ధిజీవి అంటారు జగత్తు గురించి మీరు శోధన చేస్తే మీకు ధనాన్ని సంపాదించవచ్చు సమాజంలో కీర్తి ప్రతిష్టలను కూడా మీరు సంపాదించగలుగుతారు అంతవరకే అది ఉపయోగపడుతుంది అంతకంటే ఎక్కువ ఉపయోగం దానిలో ఉండదు సో కాబట్టి ఆ జ్ఞానము దానికి ఉంది విలువ దానికి ఉంటుంది ఆ సందర్భంలో దానికి ఉంటుంది ఉంటుంది బట్ ది నాలెడ్జ్ అనడానికి లేదు ఎత్త జ్ఞానం మతం మమ ది నాలెడ్జ్ అనడానికి లేదు దట్ ఈస్ ది నాలెడ్జ్ అనడానికి లేదు నాలెడ్జ్ వన్ నాలెడ్జ్ ఈ వచ్చిన లోక్సభ సెక్రటరీని అడిగారు అపో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారా ఉండరా అని అడిగాడు అందుకే ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్పారు ఏమన్నా అంటే ఆయన పార్టీ ఉన్నప్పుడు పార్టీకి లీడర్ ఉంటారు తప్పనిసరిగా అపోజిషన్ పార్టీలు ఉంటాయి పార్టీకి లీడర్స్ ఉంటాం సత్యం లేదే బట్ ది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలంటే క్లాస్ వన్ ప్రకారంగా తన సంతృప్తి సీట్స్ వచ్చి ఉండాలి ది లీడర్ ఆఫ్ అపోజిషన్ అవ్వాలంటే అలాంటి కండిషన్ ఉంది అని చెప్పాడు ఆయన అర్థమైందా మీకు దృష్టాంతం అలాగే అనేక రకాల జ్ఞానములు ఉంటాయి జగత్తులో అనేక రకాల జ్ఞానాలుంటాయి ది జ్ఞానం ది నాలెడ్జ్ అవ్వాలన్నట్లయితే అది ఏమిటవుతున్నది అది కేవలము క్షేత్ర క్షేత్ర జ్ఞయోహ నేను చెప్పిన దృష్టాంతం మీకేమి అదేమి జల్ అవ్వలేదా ఏమి మరి ముఖాలు అలా వచ్చారు ఏమిటి నేను చాలా మంచి దృష్టాంతం చెప్పాను అనుకున్నాను బాగుందండి బాగుంది నాలెడ్జ్ అంటే బి నాలెడ్జ్ అలా నాలెడ్జ్ చేస్తుంటారు ఏమిటి నాలెడ్జ్ చూడండి మీరు ప్రకృతిని శోషించేటువంటి ఇదే పద్ధతిని అనాలిటికల్ మెథడ్ మీరు అధ్యాత్మమునందు అవలంబించాలి అధ్యాత్మ పద్ధతి సో నేను ఈ నేను శోసించి అధ్యాత్మం అంటే నేను అని అర్థం ఆత్మ అంటే నేను అధ్యాత్మం అంటే నేను గురించి ఆత్మానం అధికృత్య ఆత్మానం అధికృత్య ఇచ్చి సో ఆత్మను గురించి ఆత్మ అంటే నేను ఆత్మ అంటే ఎవటనుకుంటున్నారా ఎక్కడో స్వర్గంలోనో ఎక్కడో ఒకటి ఆత్మ అంటే నేను నేను గురించి నేను తెలుసుకుంటే అదండి అసలు తెలుసుకోవడం అంటే అది నేను గురించి తెలుసుకోకుండా మీరు ఎంత తెలుసుకున్నా అది ఉపయోగపడదు ఎంత తెలుసుకున్నా దాని విలువ అంత మాట్లాడుతుంది నహి నహి రక్షతి దుఃఖుని కరణే అన్నట్టు శంకరలతోట ఆత్మస్వరూపాన్ని తెలియకుండగా ఎంత ఎన్ని శాస్త్రాలు జరిగినా కూడా వివేక చూడంలో ప్రసిద్ధమైన శ్లోకం పఠంతు శాస్త్రాన్ని మీరు కుంతు దానా అంటే మీరు శాస్త్రాలని వల్లించవచ్చు దేవతలని ఆరాధించవచ్చు దాన ధర్మములను చేయవచ్చు తీర్థయాత్రలను చేయవచ్చు కానీ ఆత్మస్వరూపాన్ని అరవయకుండా మోక్షమనే మాట కల్పశతాంతరేతి వంద కల్పముల తర్వాత కూడా సంభవము కాదు ఆత్మస్వరూపాన్ని తెలియాలి అంటే ఆ ఎనాలిటికల్ అప్రోచ్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ స్క్రీమ్ కరెక్ట్ అప్రోచ్ ఎనాలిటికల్ అప్రోచ్ దానిని అధ్యాత్మముల మీరు అన్వయించాల్సి ఉంటుంది అధ్యాత్మముల లాగా నేను నేను పరిశీలించాలి ఆత్మస్వరూప నేను పరిశీలించాలి లోకంలో జనులు నేను గురించి ఏవో కొన్ని కల్పనలు చేసేసుకుని ఇంకా నేను గురించి పరిశీలించడం మానేస్తారు ఉదాహరణకి నేను అంటే పాపి నేను ఇదన్నారు కాబట్టి ఇంక దేని గురించి తెలియాల్సిందేం లేదు దేవుణ్ణి ఏదో పొరలోకంలో ఉన్న దేవుణ్ణి మనం ఎవరో పూర్తి చేయాలి అని ఒక ఒక విశ్వాసం అలా పోతూ ఉంటుంది ఈ విశ్వాసం అంతటా ఉంది పాపోహం పాప కర్మాహం అంటూ అలా చెప్పేవాళ్ళు భారతదేశంలో కూడా ఉన్నారు ఇది దిగుతా అయిన విశ్వాసం అనుకోండి దాంతో సందేహం లేదు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు తర్వాత నేను అయోగ్యుడను నేను పాతిని నేను ఎందుకు పనికిరాని వాడిని నేను కెనికారుడను దాసును అయితే ఇంక తెలుసుకోవాల్సిందే ఉన్నా నేను గురించి నేను దాసు కదా నీకు తెలుసుకోవాల్సిందే ఉంది ఇది తెలుసుకునేదంతా జగత్తుని గురించి తెలుసుకుంటే డబ్బులు సంపాదించవచ్చు ఉద్యోగాలు చేయొచ్చు కీర్తి ప్రతిష్టలు సంపాదించవచ్చు దేవుడి గురించి తెలుసుకునే ఉపాసం ఏదైనా చేస్తే పరలోకానికి వెళ్ళచ్చు తప్ప ఇంక నేను గురించి తెలుసుకునేది ఏమీ లేదు అనే ఒక అజ్ఞానంలో మనిషి ఉంటాడు తర్వాత లౌకికులు ఎలా ఉంటారంటే నేను గురించి తెలుసుకోవడానికి మేమిద్దరు పిల్లలు తండ్రిని ఓ అమ్మాయి ఓ లేడీకి భర్తను ఓ కొంత నాగేమో విశాఖపట్నంలో ఇల్లును హైదరాబాద్ లో ఇల్లు రెండేళ్లకి యజమాను ఉద్యోగంలో ఒక కేనేజర్ ని నేను ఇంత గురించి తెలుసుకోవడానికే ఉంది ఇలా ఆలోచిస్తారు ఏ విధంగా ఆలోచించిన జగత్తుని గురించి తెలుసుకుంటూ దేవుడి గురించి ఊహాపోహలు చేసుకుంటూ ఈ దేవుడే ఇదే దేవుడు అంటే మరొకటి దేవుడు కాదు అని నామరూపాల మీద దెబ్బలు అడుగుతుంటూ వీళ్ళందరూ కూడా దీ నాలెడ్జ్ జ్ఞానం అనదగ్గరి ఒకటి ఉన్నది దానిని మిస్ అయిపోతున్నారు జ్ఞానము తప్పక తెలియదగినది మిగతావి ఎంతవరకు తెలిసినా తెలియకపోయినా తప్పక తెలియదగ్గరు ఇది అని శ్రీకృష్ణుడు జగద్గురువు మానవాళికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు ఎంత జ్ఞానం మతం మమతా జ్ఞానం అంటే క్షేత్ర క్షేత్ర జ్ఞా అనే రెండు తత్వములను పరిశీలించుక రెండు నేను అనే అనుభవంలోనే ఉన్నాయి బయట ఏమీ లేవు నేను అనే అనుభవంలోనే క్షేత్రము గలడు దేహము దేహము నేను అనే అనుభవంలో అంతర్గతమై ఉన్నది నేను అంటే దేహం కూడా కలిసి నేను అనుకుంటున్నాడు మనస్సు నేనులో భాగమై ఉన్నది అహంకారం నేనులో భాగంగా ఉన్నది అలాగే చైతన్యము ఎరుక తెలివి అది కూడా నేనులో భాగముగా ఉన్నది కాబట్టి ఈ నేను అనే అనుభవంలో క్షేత్రము అనే ఒక అంశము గలదు క్షేత్రజ్ఞ అనే ఒక అంశము గలదు ఇటు బాగా తెలుసుకోవాలి రెండింటిని బాగా పరిశీలించి తెలుసుకోవాలి ఈ క్షేత్రాన్ని గురించి పరిశీలించే పద్ధతి చెప్తా చూడండి సత్క్షేత్రం యక్ష చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఒకసారి క్షేత్రాన్ని గురించి నాలుగు సంగతులు తెలుసుకోవాలి యక్ష యాదృత్య యజ్ఞికాది యతత్ నాలుగు తెలుసుకో వాళ్ళ క్షేత్రాన్ని గురించి క్షేత్రం ఉంటే దేహము మనస్సు అది క్షేత్రం రాసుకోంగా వివరంగా తర్వాత రాబోతుంది నాలుగు తెలుసుకో వాళ్ళ క్షేత్రాన్ని గురించి ఏమిటి యత్ అది స్వరూపమేమి దాని స్వరూపమేమి యా అదృత్ దాని స్వభావమేమి స్వరూపం లేరు స్వభావం లేరు ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి దాని స్వరూపం బంగారం దాని స్వభావము మెడకు శోభను కలిగించుట మెడకు మెడకు శోభను తెచ్చుత అంతే కదా మరి ఇంకెంతకంటే ఏం చెప్తారు నెక్లెస్ గురించి లేదండి మెడకి అంత శోభం రావట్లేదంటే ఐ కెనాట్ హెల్ప్ దాట్ అంటే దాని స్వభావం మెడకు శోభలు ఇచ్చితే దాని స్వభావం దాని స్వరూపం లేని స్వరూపానికి స్వభావానికి సంబంధం ఏమి లేదు దాంట్లో వికారములు ఏమైనా వస్తాయా ఎటువంటి వికారము వికారము అంటే మోడిఫికేషన్ మార్పులు ఏమైనా వస్తాయా మార్పులు జట్లు ఏమైనా వస్తాయా వస్తాయి ఇప్పుడు పాలు అలా ఉదిలిస్తే ఏమవుతాయి మొన్నాటికేమవుతాయి విరిగిపోతాయి తోడు వేసేటేమవుతాయి పెరిగి అవుతాయి చింతికి ఏమో వస్తుంది వస్తుంది కానీ వికారములు ఎవేమో మోడిఫికేషన్ చూస్తూ ఉంటాయి పాలను బాగా కాచినట్లయితే కోవాయో ఏదో లేకపోతే గుర్రాయో ఏదో వస్తుంది ఎన్ని వికారములు అలాగే ఈ క్షేత్రము నుండి కూడా అనేక వికారాలు వస్తూ ఉంటాయి అది ఎత్తి వికారములు గలదికారితశ్చయత్ ఈ యతశ్చత యథోతతో మొత్తం సో ఇది ఇది ఆ దేని నుంచి పుట్టింది ఈ క్షేత్రం దేహము మనస్సు ఎక్కడి నుంచి పుట్టేది ఎందుకంటే అది కుట్టింది గిట్టిను కాబట్టి దేని నుంచి పుట్టిందో దాంట్లోనే విలీనం అవుతుంది భయన అంటే దాని ఉపాధానం ఇది ఉపాదానం మెటీరియల్ దేని నుంచి పుట్టి దేని ఎందుకు దిక్కి విలీనం అవుతుందో దిక్కాక దాన్ని ఉపాదానం ఉంటారు దాన్ని యథస్ ఈ విషయాలన్నీ తెలుసు క్షేత్రం గురించి బాగా తెలుసుకోండి మీలో మీరు పరిశీలన చేసి మీ తత్వాన్ని నేను అనుభవాన్ని బాగా పరిశీలన చేసి దాని ఉన్నటువంటి ఆ క్షేత్ర తత్వం ఏదైతే దాని గురించి ఈ నాలుగు అంశంలు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మరి క్షేత్రజ్ఞ అంటే క్షేత్రములు తెలుస్తూ ఉండే చైతన్యము అంటే క్షేత్రం అనుభవానికి వస్తూ ఉంటుంది దేంట్లో అనుభవానికి ఆ చైతన్యమునందు అనుభవానికి వస్తుంది ఇది ఎలాగంటే టేబుల్ ప్రకాశిస్తోంది దేంట్లో ప్రకాశిస్తోంది ఆ దీపమునందు ప్రకాంతి ప్రకాశిస్తోంది అదే విధంగా క్షేత్రం అనుభవానికి వస్తూ దీనికి బయట ఎలక్ట్రిక్ జ్ఞానం మీకు క్షేత్రం ఎలక్ట్రిక్ లైట్లు ఉన్నప్పుడే అనుభవానికి వస్తుందా అలాగే లేదు పోయినా అనుభవానికి వస్తుందిగా ఇలాంటి చెరంటు పోయినప్పుడు మరింత బాగా అనుభవాలు వస్తుంది కాబట్టి ఎందుకంటే చరంటైతే పోతుంది కానీ ఆత్మ చైతన్యం ఎక్కడికి పోతుంది అది ఎప్పుడు ఉంది కాదు కాబట్టి ఆ క్షేత్రము అనుభవానికి రావడానికి కావలసిన వెలుగు ఏది కలదో దాన్ని క్షేత్రజ్ఞ అని అంటారు దాన్ని తెలుసుకోవాలి ఆ క్షేత్రజ్ఞతత్వం యొక్క స్వరూపమేమి సచ యహ యహ అంటే దాని స్వరూపమేమి దాని మహిమ ఏమి దాని మార్పులు ఏమీ తెలుసుకోకర్లేదా అక్కర్లా ఎందుకో తెలుసున్నా క్షేత్రజ్ఞతత్వంలో వికారాలు ఏమి ఉండవు కాబట్టి యుద్వికారి అనే మాట దానికి అన్వయం క్షేత్రజ్ఞతత్వంలో వికారాలు ఉన్నాయి ఏ పొడి ఎక్కడి నుంచి పుట్టిందో తెప్పర్లేదా యపష్ట నీకు క్షేత్రము ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసుకోవాలి అని అనుకున్నాము అది క్షేత్రజ్ఞ తత్వానికి తెలుసుకోకర్లేదా అక్కర్లేదు ఎందుకంటే క్షేత్రజ్ఞ ఆత్మ ఆ చైతన్యమే కుక్కదు అది కుక్కదు దాని రెండు వికారములు ఉండవు అది కూటస్థమూటస్థము అంటే అలాగా వంసాలి వాణి దాగలి వలె వ్యక్తి మార్పులు చేర్పులు లేకుండా ఉండిపోతుంది కూటస్థం కూటము అంటే వంశాలివాణి దాగలి దాగలి అంటే తెలిసిన ఎప్పుడు వినలేదా తెలుగు సో అది ఇక్కడ బండ ఎనపడ పెద్దగా ఒకటి ఉంటుంది దాని మీదే ఈ మార్పులు చేర్పులు చేస్తారు ఆభరణాలు ఉంటాయి అది మాత్రమే ఎప్పుడూ సో అలాగా ఈ ఆత్మ చైతన్యం అన్నది దాని వెలుగులో మీకు ఈ క్షేత్రములో అనేక వికారాలు వస్తాయి తప్ప దాని నందు ఆ వెలుగు నందు ఏ వికారములు ఉండవు కాబట్టి దాని స్వరూపము యద్కారి దానికి అన్వయించదు యత దానికి అన్వయించదు కేవలము యహ యత్ ప్రభావ దాని మతి మా అందు దాని ప్రభావము క్షేత్రానికి ప్రభావం ఏమి ఉండదు క్షేత్రంలో అడగలేదు ఎత్ ప్రభావ అని క్షేత్రం గురించి అడగలేదు ఎద్కారి అని క్షేత్రజ్ఞుని గురించి అడగలేదు ఎందుకంటే క్షేత్రజ్ఞుని గురించి ఎద్ బికారి తెలుసుకోవాల్సింది ఏం లేదు క్షేత్రజ్ఞతత్వంలో వికారములేదు క్షేత్రానికి ప్రభావం ఉండదా ఉండదు క్షేత్రానికి ఏ ప్రభావమే క్షేత్రము ఉడుతుంది దిక్కుతుంది ఎప్పటికీ వికారములు మార్పులు చెందుతూ ఉంటుంది నశ్వరము నశించేది జడము అనాత్మ అది క్షేత్రం దానికి ఎందుకు ప్రభావం ఉంటుంది కానీ అజ్ఞానం చేత మనం ఏమనుకుంటామంటే అజ్ఞానం చేత మనం ఏం క్షేత్రమునకు ప్రభావం ఉందనుకుంటాం ఇప్పుడు వీడు దేహాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప దేహము క్షేత్రము అనాత్మ దాన్ని రక్షించినా అది రక్షించబడదు అది నశించిపోయిదే దానికి ఏ ప్రభావము లేదు అనుకుంటాడా ఇప్పుడు మిస్ ఇండియా ఉన్న మిస్ ఇండియా కానీ మిస్ యూనివర్స్ కానీ ఆమె ప్రభావము క్షేత్రం అనుకుంటుందా క్షేత్రజ్ఞుడికి ఉంటుందా ఎక్కడ వరకు ఉంటుంది క్షేత్రానికే ఉంటున్నాయి ఆమె దృష్టిలో ఆమె దృష్టి కానీ ఆమెను మిస్ అని అన్న వాళ్ళందరి దృష్టి ఎలా ఉంటుంది క్షేత్రానికే ప్రభావం మహిమ క్షేత్రానికే ఉంటుంది అనుకుంటారు ఎంతసేపు ఉంటుంది మన ఏం ఉంటుంది అనిచేతనే మళ్ళీ ఏడాది పూర్తి అయిపోయిన వచ్చినా ఈ మిషన్యాన్ని డ్రాప్ చేసేసి కొత్త మిషన్ కొట్టుకురావలసి ఉంటుంది ఎందుకంటే క్షేత్రంలో ప్రభావం ఏమి ఉండదు కానీ అజ్ఞానం చేత లోకులు ఏమనుకుంటానంటే క్షేత్రానికి గొప్ప ప్రభావం ఉంది అనుకుంటారు అందుచేతనే క్షేత్రానికి అంటే దేహానికి చిన్న పరంతా దెబ్బ తగిలితే డాక్టర్లు దుక్కు పరిగెడతారు ఎందుకంటే ప్రభావం అంతా క్షేత్రమునకే ఉన్నది అని భ్రమపడతారు క్షేత్రము ప్రభావం విహీనము దానికి ప్రభావం ఉంటుంది అని తెలుసుకుని దానిని ఉపేక్ష చేయరు అలాగే మనస్సు కూడా క్షేత్రమే మనస్సులో ఏదైనా దుఃఖం కలిగితే ఇంకా అడిగించి దానికోసం పెద్ద ప్రయత్నం చేస్తాము అంతేకాదు ఇది క్షేత్రము ఇంట్లో దుఃఖం వచ్చినా ఒకటే సుఖం వచ్చినా ఒకటే పెద్ద తేడా ఏమి పడదు క్షేత్రజ్ఞతత్వానికి ప్రభావం తప్ప క్షేత్రానికి ప్రభావము ఉండదు అని మనిషి తెలుసుకోలేకపోతుంది అజ్ఞానం దీనే ఐదు అయింది ఆకుల్లోను కానిది కంచాల్లోను అని సానుకూలం అంటే ప్రభావము క్షేత్రజ్ఞ తత్వానికి ఉన్నది దాన్ని నిరాదరణ చేసి ఏ ప్రభావము నేను క్షేత్రం వెంట పడుతూ ఉంటాడు మనిషి అజ్ఞానం కాబట్టి క్షేత్రము క్షేత్రజ్ఞుడు అది నేను ఆ అనే అనుభవంలో ఉండే క్షేత్రము క్షేత్రజ్ఞుడు క్షేత్రము వికాది ఉక్కేది దిక్కేది జడము అనాత్మ క్షేత్రజ్ఞుడు ఆ చైతన్యము ఉక్కుతలేనిది దుక్కుట లేనిది కూటస్థము అవి నాశి అది స్వరూపము ఇదంతా తెలుసుకుంటే దాన్ని జ్ఞానము అని అయితే తెలుసుకోవడం అన్నది కూడా తెలుసుకోవడం అంటే ఏమిటి ఈ రోజుల్లో తెలుసుకోవడము అంటే అది ఇంటర్నెట్ లో వెబ్సైట్ లో ఉండేనే అనుకో అని అనుకోవడం అదే తెలుసు నాలెడ్జ్ అంటే అలా తయారైంది నాలెడ్జ్ అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి ఏది లభ్యం అవుతుందో దాని పేరే నాలెడ్జ్ నాలెడ్జ్ ఈస్ దాట్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ గూగుల్ ఇన్ గూగుల్ డేటా బేస్ గూగుల్ డేటా లో లేకపోతే నాలెడ్జ్ మైక్రోసాఫ్ట్ ఆయన అన్నాడు మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు ఆయన పేరెదో ఉన్న సజ్జనుడు ఆయన దిల్ గేస్ ఆయన ఏమన్నాడంటే నాలెడ్జ్ ఏమిటో మేము డిఫైన్ చేస్తాము అన్నాడు జ్ఞానాన్ని మేము నిరూపణం మేము దాన్ని దాని స్వరూపాన్ని మేము నిర్ధారణ చేస్తాము మేమే చెప్తాం వాట్ ఈస్ నాలెడ్జ్ అది మేమే చెప్తాం అన్నాడు భోజనం అంటే ఏమిటో మేమే చెప్తామని మెగ్గాళ్ళు అన్నట్టుగా ఆయన అలా అన్నాడు సో వాట్ ఎవర్ కాబట్టి క్షేత్రజ్ఞ స్వరూపమును క్షేత్రము యొక్క తత్వమును చక్కగా తెలియత ఏ జ్ఞానము జ్ఞానం అనగా అది బాగా స్ఫుతిస్తున్నారు దాన్ని ఎందుకంటే మనిషిని బాగా దాన్ని స్ఫుతిస్తే మనిషి యొక్క ఫోకస్ దాని మీద ఆశ అభిరుచి కలుగుతుంది స్టూడెంట్ అభిప్రాయంతో అలా స్ఫుతిస్తారు మంచి ఇంకా స్ఫుతిస్తున్నారు ఋషిర్ బహుధా గీతం చాలా మంది లోకంలో ఏమనుకుంటాడంటే వేదాలు చెప్తున్నాయి వేదమంటే ఆదరణ ఉన్నది కానీ వేదాలు చెప్తున్నాయంటే శ్రద్ధ కలదు వేదములు ఏమో చాలా గొప్ప విషయాన్ని చెప్తాయనేటువంటి ఆ శైతున్ని సమాజంలో కానీ వేదం ఏం చెప్తుందో విడుగుతుంది అంతే లోకంలో వాళ్ళు వేదం ఏది ఏదైనా వేదంలో అలా చెప్పారంటే కాపులు సరిపోవలసి ఉంటుంది అలా చెప్పేస్తూ ఉంటారు కూడా ఏదో చెప్తాడు ఏదో చెరువు చూపిస్తాడు ఈ చెరువులో స్నానం చేస్తే స్వర్గానికి పోతావు ఓకే అని ఎలా తెలిసిందే అంటే ఈ అధర్మణ వేదంలో చెప్పారు అంటారు అని వీడు వెళ్ళి స్నానం చేసేస్తాడు ఆ సంవత్సరం ఏదైనా చెప్పారంటే ఇంక ఇప్పుడు వీడు వెరిఫికేషన్ ఏం చేసుకుంటాడు నటించి వెరిఫై చే సో చెప్పారు కదా చెప్పారు పుస్తకంలో రాసిందా ఉంది అయితే సరే సరిపడి సో దిస్ ఈస్ హీపుల్ లు వేదంలో ఏం చెప్పారో కొంచెం చూసుకోవాలి కదా ఇక్కడ ఏమంటున్నారంటే మహర్షులు ఇప్పుడు మనకి ఎవరైనా చెప్పేప్పుడు ఇక్కడ ఈ దేవుణ్ణి వశిష్ఠ మహర్షి కొలిచాడు అంటాడు దేవాలయం గుర్తించి వశిష్ట మహర్షి ఇక్కడ కొలిచాడు అంటాడు నీకు ఎలా తెలుసు అంటే పురాణంలో ఉంది అంటాడు కాబట్టి వశిష్ఠ మహర్షి ఏమని చెప్పాడు ఆ ఊళ్ళో ఆ దేవుణ్ణి కొలవమని చెప్పాడు వీళ్ళ జ్ఞానం అంతా కలిపి అక్కడ సీట్లో ఓకే మంచిది ఆ రకంగా కొలవడంలో తప్పేం వశిష్ఠ మహర్షి అధరం అలా ముళ్ళు మీరు ఒకవేళ ముడి పెడితే అది కోర్టు చేస్తే అది అథెంటిక్ గా ఉండాలి కోర్టు చేస్తే అథెంటిక్ గా ఉండాలి సపోజ్ నేను ఇప్పుడు కోర్టు చేస్తాను ఏమని సన్యాసిని అందరూ పలజలో ఉరేగిస్తే మీరందరూ మోక్షాన్ని పొందుతారని అధర్మ చెప్పారు అని కోర్టు చేస్తాం ఆ వాటూ వాటుడు మీరు ఏం చేయాలంటే ఎక్కడ చెప్పారని అధర్మ వేదంలో అని అడగాలి ఆ మాట మీరు అడిగేప్పటికీ ఆయన ఇది కొలాప్సెస్ ఎందుకంటే ఆయన అధర్వ వేదం యొక్క స్ట్రక్చరే తెలియదు ఆయనకి అథర్వ వేదంలో సంహితం ఉంటుంది సంహితలో చెప్పారా బ్రాహ్మణంలో చెప్పారా అని అడగండి ఆయన వేదముఖం వేస్తారు అంటే పోర్ట్ చేసేప్పుడు కూడా దాన్ని ఒక పూచిగా పోట్ చేయాలి అనేటువంటి ఒక సందర్భం ఉండాలి ఉండాలంటారా అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే చెప్పాడా ఎక్కడికి చెప్పాడు సో కాబట్టి వేదాల్లో ఇది చెప్పారు అది చెప్పారు అలా కాదు వేదాల్లో ఏం చెప్పారో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఋషుభిర్ బహుధా గీతం మహర్షులు అనేక రకాలుగా ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ తత్వములను గానము చేసినారు క్షేత్రం అంటే ఇది క్షేత్రజ్ఞుడు అంటే ఇది ఇది వివేకం ఉండాలి ఇది తెలియాలి అని దీన్ని గురించి అనేక విధాలుగా మహర్షులు గానం చేసినారు మహర్షులు ఏం చెప్పారన్నది మీరు లోతుగా పరిశీలిస్తే వాళ్ళు ఆత్మానాత్మ వివేకాన్ని బాగా చెప్పారు తర్వాత వేదములు ఏం చెప్పాయి ఛందస్సు అంటే వేదము ఛందోభం వివిధై పృథక్ వేదములు పృథక్ పృథక్ వేరువేరుగా ఉన్నాయి అలా కాదు వేదములు అనేక ఉన్నాయి వివిధైతే నాలుగు వేదములు ఉన్నాయి ఒక్కో వేదములో మళ్ళీ అనేక శాఖలు కింద ఉంటాయి యజుర్వేదం ఉందనుకోండి శుక్ల యజుర్వేదము కృష్ణ యజుర్వేదము రెండు ప్రసిద్ధములైన ఆ జులిషన్స్ ఉన్నాయి సో ఈ విధంగా అనేకములైన వేదములు వేదశాఖలు ఉన్నాయి వాటిల్లో ఏం చెప్పారు మీరు అడిగి చూడండి వాటిల్లో ఏం చెప్పారు సో ఆ ఇది ఎలా ఉంటుందంటే ఆ మేము చిన్నప్పుడు ఒకసారి తోలు బొమ్మలాటకి వెళ్దాం అంటే తెలుసు కదా చిన్నప్పుడు రెండు ఇప్పుడు లేదు ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఇప్పుడు వాళ్ళకి ఇవి తెలియవు ఎందుకంటే ఒక ఆయన అన్నాడు గత యాభై ఏళ్లలో నేను డైర్రెస్ అవుతున్నాయేమో అనుకోకుండా యాభై ఏళ్లలో కొత్త కొత్తవి కొత్త కొత్తలు ఎన్నెన్నో వచ్చేసేవి అన్నాడు అంటే ఏంటి వచ్చాయి అంటే చూడండి సెల్ ఫోన్లు వచ్చాయి తర్వాత ఐపాడ్లు ఐపాడ్లు ఎన్నెన్నో అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ మీరు వెరిఫై చేసేసి హైదరాబాద్ చెప్తున్నది కరెక్ట్ గా తప్పు అప్పటికప్పుడు వెరిఫై చేసి ఒక కమర్షియల్ ఉంది ఒక కారులో వెళ్తే ఏదో రాంగ్ గా డ్రైవ్ చేస్తాడు రాంగ్ గా డ్రైవ్ చేస్తాడు పోలీసు ఆపుతాడు ఆపి ఏ యు ఆర్ వైలేటింగ్ ది లా అంటాడు అంటే వీడంటాడు నేను అలా నా మినిస్టర్ గారి కొడుకునే అంటాడు అంటే వీడు వెంటనే జేబులోంచి సెల్ ఫోన్ తీసి సెల్ ఫోన్ లో ఏదో ఐపాడ్ ఏదో ఉంటుంది ఆ డివైస్ తీసి ఆ మినిస్టర్ గారి పేరు చెప్పు అంటే టంగారు ఆయన పేరు చెప్తారు టా గారి చేసి ఆ మినిస్టర్ గారికి మేనత్తలేదు బనావో అంటారు వెరీ ఇంట్రెస్టింగ్ గవర్నర్ ఐ లైఫ్ సోఫింగ్ సో కాబట్టి ఇప్పుడు సపోజ్ ఫలానా యజుర్వేదంలో ఇలా చెప్పారండి ఎక్కడ యజుర్వేదంలో ఎక్కడ చెప్పారు చెప్తారు ఎదుర్వేదంలో అంటే సహితులు చెప్తారా బ్రాహ్మణులు చెప్తే బ్రాహ్మణులు ఉంటారు లేదు ఏం లేదు బ్రాహ్మణలో లేదు ఉల్లు బతులావో కాబట్టి అలాగా ఏదో గాలి బాటంగా చెప్పకుండా సహితుండాలి అందుకే కొటేషన్ వచ్చినప్పుడు ఆ రిఫరెన్స్ ఇవ్వలేకపోవడము పెద్ద లోతు కింద పరిగణిస్తారు పెద్ద లోతు కొటేషన్ వచ్చి ఇవ్వకపో సో శ్రీకృష్ణుడు అంటున్నాడు ఈ వేదములు అనేక వేదములు అనేక శాఖలు నాలుగు వేదాల్లో వివిధ శాఖలు ఈ క్షేత్ర క్షేత్రజ్ఞతత్వముల యొక్క వివేకాన్ని తేడాగా వాటి రెండు మధ్యలో ఉండేటువంటి తేడాను స్పష్టంగా కీర్తిస్తున్నది తర్వాత మీకు వేదాల్లో ఆ పరమాత్మను చెప్పే పదములు కొన్ని ఉంటాయి పదములంటే ఎక్స్ప్రెషన్స్ ్రహ్మ సూత్ర పదవి పరమాత్మను సూచన ప్రాయంగా మాత్రమే చెప్పగలుగుతారు పరమాత్మని ఇదమిత్తంగా చెప్పలేదు నేను ఎక్కడో జన ప్రసంగం చేశాను అది యోగ్యమైన ప్రసంగమే చేసిన ప్రసంగమే మళ్ళీ చూస్తున్నాను చూడండి నేను జగత్తు చేసి చూశాడనుకోండి ప్రతిది ఇదమిత్తంగా కనపడుతుంది దిస్ ఇస్ సో ఇది ఇది ఇది మాలుగు ఇది గోర ఇది కుక్క ఇది పిల్లి అలాగా మీకు ప్రతీది కూడా ఇదమిత్తంగా కనపడుతూ ఉంటుంది మనకి డిస్టింగ్ అండ్ సెపరేట్ పదమైన రకంగా ఆ రకంగా ప్రతీది ఇదమి కనపడుతుంది ఆ ఇదమిత్ అనే మాట అర్థమైందా సంస్కృత పదం ఇదం ఇత్ ఇదం ఈ వస్తువు ఇతం ఈ విధముగా ఉన్నది అని స్పష్టంగా నామరూపాత్మకమైనటువంటి పరిచ్ఛేదంతో మనకి కనపడుతూ ఉంటుంది మనం ఏమనుకుంటాము ఇటువంటి ఈ నామరూప సముదాయంగా ఉండేటువంటి ఈ వ్యక్త జగత్ ఏదైతే కలదో ఇంద్రియ గోచరమయ్యే జగత్తు ఏదైతే గలదో ఇదే సత్యమని మనం అనుకుంటాం మనకు వచ్చిన పెద్ద సమస్యది వాస్తవంలో ఎదురుకుండా విదమిత్తంగా పరిచ్ఛిన్నంగా అనేకత్వముతో కూడినదిగా నానాత్మ విశిష్టముగా నా భాష తెలుసుకున్నాం కనుక సంస్కృత ఉన్న చోట మీకు ఇబ్బంది కదా మన శాస్త్రం అలాగే ఉంటుంది కదా సో అటువంటి నానాత్మ విశిష్టముగా గోచరించేటువంటి జగత్ ఏదైతే ఉన్నదో ఇది యథార్థం కాదు ఇది అది అభాస మాత్రమే ఆ సత్యాన్ని మహర్షులు దర్శించున్నారు వాళ్ళు స్పష్టంగా దర్శించేవారు ఇదంతా అభాస అభాస అంటే ఇమేజ్ సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా తెర సెవెంటీ ఎంఎం తెర మీద ఓ బ్రహ్మాండం అంతా నడిచిపోతాం అనుకున్నారు హాలీవుడ్ సినిమా అయితే ఇంకా మొత్తం టెక్నాలజికల్ గా ఎంత అడ్వాన్స్డ్గా చూపించాలో అంతల్లా చూపిస్తూ ఉంటాడు సినిమా తెరమీద ఎవెవో చూపిస్తూ ఉంటాడు సముద్రాలు కొండలు కోణలు నదులు అన్ని చూపిస్తాడు ఇప్పుడు అదంతా సత్యం లేకపోతే అది కేవలము అభాస మాత్రమే అదే అభాస మాత్రమే ఎంత హాలీవుడ్ లో తయారైనా కూడా అభాసే సో హాలీవుడ్ వాడు ఏం చేస్తుందంటే హింసని దౌర్జన్యాన్ని ఆ వినోదం గిన్న మాట చేసి చూపిస్తారు హాలీవుడ్ చేసి సో violence అండ్ ఆ uh, um, uh, violence ని వినోదముని నా ఎంటర్‌టైన్‌మెంట్ గిన్న మార్చుతారు అది మాత్రం ద మూవీస్ లు నిజం అనపట్ వాట్ ఎవర్ సో అక్కడ కనపడేదంతా కూడా ఆభాస అది యథార్థం కాదు ఒక పక్నము వంటిది ఉంటే కనపడతమే తప్ప అంతలో సాధమేం లేదు నిస్సారము అలాగే మన కంటికి కనపడేటువంటి ఈ జగత్తు నామరూపాత్మకమైనది ఇది ఒక అభాస అది యథార్థం కాదు ఆ సత్యాన్ని మహర్షులు అలా ఇన్స్టింటివ్ గా దర్శించారు మనం ఇదంతా సత్యం కాదండి అని దర్శించారు కాబట్టి కంటికి కనబడేది ఇంద్రియ గోచరం అయ్యేది అంటే కంటికి కనపడేది చెవికి వినబడేది మనస్సు చే దగినది మనస్సుతో తెలుసుకోదగినది అనేటువంటి జగత్ ఏదైతే ఇంద్రియ గోచరమైందే జగత్తు ఒక మాటలో చెప్పాలంటే అది ఆభాసలు అది యథార్థం కాదు యథా సత్యం ఎక్కడ ఉంటుందంటే ఈ ఆభాసకి అధిష్టానంగా అంటే ఇది ఈ నామరూపాత్మకమైన ఈ ఆభాస ఏదైతే కలదో ఇది ఇది మరుగుపరుస్తూ ఉంటుంది సత్యాన్ని ఇది మరుగు పరిచేస్తుంది మరుగు అంటే తెలుసు కదా మరుగు పరుచుట ఇది మరుగుపరుస్తుంది సత్యాన్ని కప్పేస్తుంది అక్కడే ఉంటుంది సత్యం తప్పేస్తుంది రామకృష్ణ గురుదేవులో దృష్టాంతం చెప్పేవారు దేవాలయంలో తెర వేసేస్తారు దేవుడు అక్కడే ఉంటాడు తెర వేసేస్తా తెర వేసేస్తే కొన్ని తెరలు ఎలా ఉంటాయంటే బొంతలా ఉంటాయి దుద్దుగా ఉంటాయి తెర ఇంకా అవతల వైపు థౌజండ్ బల్బు తెచ్చినా కూడా ఉన్నట్టు మీకు వైపు ఏమీ తెలియదు ఆ సంగతి కూడా తెలియదు కొన్ని తెరలు శీత్రువుగా ఉంటాయి అలాగే మన మన సమస్య కల్లా ఉందంటే ఎప్పుడైతే ఈ నామరూపాత్మకమైన అభాసయే సత్యమని మీరు అనుకుంటారో అప్పుడు ఆ సత్యము దాని ఈ ఈ నిత్యా అభాస ఉన్న సత్యము అది పూర్తిగా కప్పుబడిపోయి ఒక వంతలాటి చెరవేసేసినట్టు అయిపోతుంది కానీ మహర్షులు ఈ నామరూపాత్మకమైన జగత్తును చూస్తూనే ఇదంతా అభాస వారు దర్శించిన కారణంగా ఆభాసతృ శీతృ నాట్ ఓన్లీ సిట్ ఆల్సో శీతృ ఆ పరమాత్మ ఆ సత్యతత్వము ఈ ఆభాషకి అధిష్టానంగా ఉన్నది అంటే అభిప్రాయం ఏమిటి తెర ఉన్నప్పుడే సినిమా కనపడుతుంది తెర లేకపోతే సినిమా ఉండదు సినిమా ఆభాష కానీ ఆ సినిమా అంతని కూడా మనకి ప్రకాశింపజేస్తూ ఉండే తెర అక్కడ స్థిరంగా ఉండేటువంటి సత్యతత్వం అంటే సత్యం వస్తుంది అదేవిధంగా ఈ ఆభాస జగత్తుకి మూలంలో అధిష్టానమై సత్యము కలదు ఆ సత్యాన్ని ఎలా చెప్తాను ఎందుకంటే అది అవ్యత్ ఇంద్రియ గోచరము కాదు దాన్ని నామరూపాల్లో బిగించటం నామరూపాల వర్ణనలో ఆ చక్రంలో అది దాన్ని ఎలా చెప్పగలరు దాన్ని ఎలా చెప్తారంటే సూచనగా మాత్రమే చెప్పగలరు సూచనగా మాత్రమే చెప్తారు దీనికి అగుంధతి దర్శన న్యాయము అని ఉన్నది అరుంధతిని చూపిస్తారు కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిలకి అబ్బాయి అమ్మాయి అయితే ఎలా చూపిస్తారు చూడు అక్కడ ఏడు పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయని చూడమంటారు చూస్తాడు ఆ అదేవి కాదు అంటాడు ఆ తర్వాత అక్కడ ఆ కొమ్మలా ఉంది ఈ నాలుగు ఈ మూడు కొమ్ములో ఉంది కదా ఈ కొమ్ములో మధ్యన ఒక నక్షత్రం ఉంది అది చూడు అంటాడు అది చూస్తాడు అది కూడా కాదు చెప్తాడు దాని పక్కన ఉందా లేదా ఉందా లేదా అంటూ మునుకు మునుకు మంత ఒకటి ఉంది అది కనపడుకోవాలంటే వీడు కనపడలేదు అంటారు నాకు అదే కనపట్లేదు అంట కనపడలేదు అను కదా బాబు దాని పక్కన ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసి కొంచెం కళ్ళు నలుపుకుని కళ్ళు పూసుకుని మళ్ళీ తెరిచి చూడు కనపడలేదంటే ఇప్పుడు నీకు దర్శనం పూర్తి చేసుకుని వెళ్ళి పోయిందని చెయ్యాలి కనపడలేదనప్పుడు చూడు ఉంటుంది అని చూడు మళ్ళీ చూడుంటే ఆ ఉంది అని అలాగా చూడు నీకు నామరూపాత్మకమైన జగత్తు కనపడుతోందా కనపడుతోంది ఆ అది సత్యం కాదు దాన్ని ఆ విధంగా కనపడి చేయడానికి మూలంలో ఏమున్నది ఏదైనా కనపడుతోందంటే ఎందు వల్ల కనపడుతోంది ఆ వెలుగు ఏదో ఉంది ఆ వెలుగు ఉండడం వల్ల కనపడుతోంది ఆ ఎరుక ఆ చైతన్య ప్రకాశంలోనే కనపడింది ఏదో కనపడుతోంది ఆ భాష తనంత తాను ప్రకాశించదు చైతన్య ప్రకాశంలో మాత్రమే ఆ భాష ప్రకాశిస్తుంది కాబట్టి ఆ చైతన్య ప్రకాశమును నువ్వు చూడలేకపోతున్నావు ఎందుకని ఆ భాష చేత ఆకర్షితుడమైపోవడం చేత చైతన్య ప్రకాశం మరుగు పడిపోతుంది కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ నామరూపములను అధిగమించి మనస్సుతో చూడకు మనస్సుతో చూస్తే నామరూపాలే కనపడతాయి నువ్వు ఆ తృతీయ నేత్రంతో జ్ఞాన నేత్రంతో చూడు అని అలా చెప్తాను సూచనగా చెప్తాను సూచనగా చెప్పి దానికి సూత్రము అని పేరు ఈ కథ అంతా సూత్ర పదం కోసమే చెప్పాను సూచనేషన్ అది సూచన సూచనగా చెప్తా అరుంధతి నక్షత్రాన్ని సూచనగా చెప్పినట్లే చెప్తా అంటే ఏంటి చూడగానే కనపడి ఇది అరుంధతి నక్షత్రం కాదు కనపడి కనపడనట్టుగా ఉన్నదే అరుంధతి నక్షత్రం అలాగే ఎదురుకుండా ఇదమె కనపడే నామరూపాత్మకమైన జగత్తు సత్యం కాదది అది ఆభాష ఆ నామరూపములో చేత మరుగుపరచబడుతూ ఉనికి అస్థిత అస్తిత్వం మాత్రము కలదు అది నువ్వు ఇన్స్టింగ్ తెలుసుకోవాలి అని సూచనగా చెప్తారు అదిగో ఆ అస్తిత్వమే బ్రహ్మ అదియే ఆ బ్రహ్మయే క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞం చాటి మాం వృద్ధి అవుతున్నాడు కదా అని ఈ విధంగా సూచనగా చెప్తారు ఆయన శంకరులు కోర్ట్ చేస్తారు సూచనగా ఎక్కడ చెప్పారని సో అటువంటి పదములతో సూచనా ప్రాయంగా చెప్పేటువంటి పదముల ద్వారా ఈ వేదములు ఈ ఋషులు ఆ క్షేత్రజ్ఞ తత్వాన్ని క్షేత్రజ్ఞ క్షేత్ర విభాగాన్ని పృథక్తుగా వివేక పూర్వకంగా నిరూపించి ఉన్నారు ఇంతేకాకుండా హేతుమద్ది వినిశ్చితై వేదంలో ఆ సూచనప్రాయంగా చెప్పిన పదములు పదములు అంటే ఎక్స్ప్రెషన్స్ ఫ్రేస్ ఒక చిన్న వాక్యము అవి అలాంటివి ఏమో కొన్ని ఉంటాయి అవి ఎలా ఉన్నాయంటే హేతుబద్ధముగా అనుభవపూర్వకముగా నిశ్చితము చేసి చెప్పిన మాటలు అనుభవపూర్వకముగా నిశ్చితము చేసి చెప్పిన మాటలు ఇప్పుడు మంది ఉమ్మని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎస్ కయ తరుర్మూలం ఏనా కేనా నిశ్చిరితం ఎస్మై తస్మై ప్రదాతవ్యం యద్వా తద్వా భవిష్యతి అన్నాడు అంటే ఏదో చెట్టు యొక్క వేరు తీసుకొచ్చి దేంతో ఒకదాంతో కలిపి నూరేసి ఎవరికో ఒకటి రోగిష్టివాడికి ఇచ్చేస్తే ఏదో ఒకటవుతుంది అలా అదే అలా ఉంటుందా వైద్యం అంటే అలా ఉంటుందా నేను వైద్యం చూశాను ఆ వైద్యం ఏంటంటే ఆయన ఒక డ్రమ్ము నిండా ఆయిల్ పెట్టుకుంటున్నాడు ఆయిల్ డ్రమ్ ఫుల్ డ్రమ్ ఆఫ్ ఆయిల్ తర్వాత పన్నెండు ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి చూడండి ఈ పోపు సామాన్లు పెట్టుకున్న డబ్బాలు పదో పన్నెండు డబ్బాలు పెట్టుకున్నా ఈ డబ్బాల్లో ఆకులు ఉంటాయి ఆకులు అంటే హెడ్బల్ నిర్మూ ఉంటాయి అవి అడవి నుంచి తెచ్చినవి అవి ఆ పేర్లు ఏమో ఆయనకే తెలుసు తప్ప మనకేమీ తెలియబోదు మీరు తెలుసుకుందాం అనుకున్నా ఆయన చెప్పరు అదంతా కూడా సెట్ సీక్రెట్ ఇదో ఈ ఆకులు ఇవన్నీ అడవుల్లో ఉంది ఆకులే అవన్నీ ఔషధములు ఔషధ మొక్కల నుంచి వచ్చాయి ఏదో సంథింగ్ అదే అదే ఇప్పుడు మీకు హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి ఈ ఆకు తీసి ఈ ఆయిల్లో వేసి ఆ ఆయిల్ మెత్త మీద పోసి మర్దనా చేయడం అబ్బా అక్కడ కూర్చొని వచ్చి ఎవడో మర్దనా చేస్తాడు ఇంకొకడు కిడ్నీ ప్రాబ్లమ్ తో వచ్చాడు అనుకోండి ఇంకో ఆకు తీయడం ఇదే ఆయిల్ ఆయిల్ కావచ్చు ఈ కిడ్నీ ప్రాబ్లం ఈ ఆకు ఈ ఆయిల్లో వేసి ఇక్కడ కూర్చుని ఇంకొకటి మర్దనా చేస్తాడు ఇది వైద్యం ఎవడో ఒక ఆయిస్తాడు పది రెండు ఆకులు ఉన్నాయి కదా ఆయిల్ ఫేమ కదా ఏ రోగానికి ఏ ఆకు అన్నది మీకు ఎలా తెలుస్తుంది అంటే అది మా వంశ పారంపర నుంచి వస్తుంది చెప్పారు అది మీకు చెప్పరదు కాదు ఏదైనా గ్రంథం ఈ ఆకులో పేర్లు ఏమిటి ఏం అది ఏదో బయలాజికల్ నేమ్స్ అన్ని ఉంటాయి కదా వాటికి ఉండే మెడికల్ ప్రాపర్టీస్ ఏంటి మెడిసినల్ ప్రాపర్టీస్ మీరు ఏ ఆకు ఏ రోగానికి వాడుతున్నారు అని అడిగాడు అది అడిగితే చూడండి మీకు ఇక్కడ మీకు ఇక్కడ సంబంధాలు మీరు అని చెప్పేసి గది మేసి తప్ప ఏమీ చెప్పలేదు మరి అలా ఉండకూడదు వైద్యం అంటే వైద్యం అంటే అలా ఉండకూడదు ఇండియాలో డాక్టర్ గారిని అంశని అడిగితే అని కోపడతారు ఆ రాసి ఏదో కొన్ని చదువుకునేందుకు వీలుగా స్పష్టంగా రాస్తారా రాయుడు అదేదో బ్రహ్మరాత యమలితి అని అది ఏమిటో అర్థం కాదు అది ఏమీ తెలియట్లేదు నాకంటే మీకెందుకు తెలియడం నేను చెప్పాను కదా మెడికల్ షాపులు పట్టుకోను ఏ మెడికల్ షాపు అడుగుని రాస్తుంది ఆ మెడికల్ షాపులు పట్టుకోండి మరి వాడికి తెలియకతే వాళ్ళు తెలుస్తుంది అలా అంటారు కానీ అలా అది యాక్సెప్టబుల్ కాదు మారుతున్నాయి ఉదాహరణకి మీరు యూరోపియన్ కంట్రీస్లోను అమెరికాకి వెళ్ళినట్లయితే డాక్టర్ని మీరు ఏదైనా ప్రశ్నలు మీరు ఏం పంపిస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు మీరు డయాగ్నాస్టిక్స్ ఏం చేశారు మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా చెప్పాల్సిన కూర్చి డాక్టర్ మీద ఇదంతా నేను ఎందుకు కథ ఈ కథ చెప్తున్నానంటే భారతీయ సమాజంలో కర్కరాహిత్యమే భక్తి అనేటువంటి ఒక వాతావరణం నెలకొని ఉన్నది అది చాలా తప్పు అంటే మీరు ప్రశ్నించకూడదు ఆలోచించకూడదు దాని పేరే భక్తి భక్తి అంటే ఏంటి ప్రశ్న వేయకూడదు ఆలోచించకూడదు అదే భక్తి మీరు ప్రశ్న వేశారా అది భక్తి కాదు ఆలోచించారా అది భక్తి కాదు కర్కరాహిత్యమునకు భక్తి అనే పేరుతోటి చాలా మందిలో ఉంది శాస్త్రం అలా ఉండదు వేదాలు కానీ ఋషులు బోధించిన బోధలు కానీ ఆ విధంగా ఉండవు కర్కరాహిత్యమే భక్తి అనే మాట చాలా సందర్భమైన పరిస్థితి హేతు మధ్య వినిశ్చిత ఆ చెప్పి మాటలో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి ఒకటి క్షేత్ర క్షేత్రజ్ఞతత్వాన్ని చెప్పే సందర్భంలో వేదములు ఋషులు రెండు ఉంటాయి ఒకటి సూచనాప్రా మూడు ఉంటాయి అవి సూచనాప్రాయంగా చెప్తారు విధమి చెప్పడానికి క్షేత్రాన్ని ఎదువిధంగా చెప్పగలరు కానీ క్షేత్రజ్ఞ తత్వాన్ని మీరు సూచనాప్రాయంగా మాత్రమే చెప్పగలరు నంబర్ వన్ నెంబర్ టూ హేతుయుక్తంగా చెప్తారు మీరు ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి వీరుంటుంది మీరు ఆలోచించలోచించలోచించడానికి ప్రోత్సహించుట్టుగా చెప్తారు మీలో ఆలోచనలను హేకెక్కిం రేకెత్తించేట్లు చెప్తారు అంతేగాని ఆలోచించకుండా చేప మందు నింగినట్టుగా నిన్నమని నోరు చేపందు అంటే చేపముందు అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఎ పర్టిక్యులర్ సిస్టమ్ దాంట్లో సిస్టమ్ అంటే అలా అది ఒక ఎక్స్ప్రెషన్ చేపముందు ఒక ఎక్స్ప్రెషన్ ఏమిటి మీరు ఏం చేయాలి వెళ్ళి ఆనాలి లోపలికి పోసేస్తారు వచ్చేది అంతే ఇంకా మీరు ఆలోచన ప్రశ్న వేయకూడదు అలా చెప్పరు డోంట్ సే లైక్ దట్ కేతు మీరు అదే ప్రశ్న వేయవచ్చు మీలో ఆలోచనలను బైకిత్తి ఇట్లా చెప్తారు రెండు మూడు వినిశ్చిత అనుభవపూర్వకంగా తెలుసుకున్న మాట చెప్తారు మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి ఇప్పుడు ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి అవకాశము గాల అది క్షేత్రజ్ఞతత్వాన్ని అలా చెప్తారు చాలా ప్రాక్టికల్ గా మీకు ప్రాక్టికల్ ఫిలాసఫీ సో ఇంతటి విలువైన జ్ఞానము గనుకనేతజ్ఞానం సజ్ఞానం మతం మమ అని భగవానుడు అన్నాడు అది ఆ శ్లోకం యొక్క వివరణ ఇప్పుడు భాష్యం చూద్దాము దానికి అవతారిత సత్ క్షేత్ర క్షేత్రజ్ఞయో యాథాత్మ్యం వివక్షితం స్తౌతి ఆయన నిశ్చయించుకున్నాడు నేను ఇది చెప్తాను అని నిర్ణయించుకున్నాడు వివక్షితం శ్రీకృష్ణుడు ఏమిటి చెప్తాడు తయన ఆ క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క యాథాత్మ్యాన్ని చెప్తాడు క్షేత్రం ఇగో ఇది ఇది ఇది ఇది ఇది క్షేత్రము ఇది క్షేత్రజ్ఞ ఈ రెండు కలిసి నేను అనే అనుభవంలో నీకు అనుభవానికి వస్తూ ప్రతి నిత్యము ప్రతి క్షణము నేను అనే అనుభవము కలిగినప్పుడల్లా ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ అంశములు రెండు దాంట్లో మిలితమై ఉన్నాయి వాస్తవానికి నీకు జగత్తు యొక్క అనుభవం ఉందా నేను అనే అనుభవం ఉందా నేను అనే అనుభవం ముందు తర్వాతనే జగత్తు యొక్క అనుభవం వస్తుంది నేను అనుభవం ఉందా దేవుడు అనుభవం ఉందా దేవుడు అనుభవమే ముందు తర్వాతనే జగత్తు దేవుడు యొక్క అనుభవం నేను అనుభవం ముందు తర్వాతనే దేవుడు అనుభవం వస్తుంది నేను అనుభవము విత్తు జగత్తు అనుభవము చెట్టు ఈ రెండు అనుభవంలోకి మూలములో ఉన్న ఏ ప్రకాశము వెలుగు గలదో అది ఏ దేవుడు దేవుడు అంటే అదే కాబట్టి మీరు నేను అనుభవాన్ని కనుక మీరు దర్శించగలిగితే దాన్ని కనుక మీరు పరిశీలించగలిగితే అంటే క్షేత్రక్షేత్రజ్ఞ తత్వం మీకు అనుభవానికి వస్తే మీకు జగత్తు యొక్క జగత్తు గురించి తెలిసిపోతుంది ఎందుకంటే నేను అనే అనుభవం గుర్తైతే జగత్తు అనే అనుభవం చెప్తూ తర్వాత మీకు ఈశ్వర తత్వం కూడా తెలిసిపోతుంది కాబట్టి క్షేత్రక్షేత్రజ్ఞ వివేకము అది చాలా చాలా ప్రధానమైనటువంటి వివేకం దాన్ని చెప్పగోరుతున్నాడు శ్రీకృష్ణుడు హీ డిసైడెడ్ వివక్షితం అంటే మొత్తం ఇష్టం ఆయన దాన్ని చెప్పాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నాడు మరైతే చెప్పచ్చు కదా దాని గొప్పదనాన్ని ఎందుకు చెప్తున్నాడు స్కౌతి ఆ జ్ఞానాన్ని స్ఫుతిస్తున్నాడు ఇసి స్ఫుతిస్తున్నాడు ఎందుకు స్ఫుతించడం అంటే ఇప్పుడు జనరల్ గా స్ఫూపించడం ఎందుకు స్ఫూపిస్తారు అంటే వాంట్ టు సెల్ ఏ ప్రోడక్ట్ స్ఫుతిస్తారు ఇప్పుడు సబ్బు అమ్మాలనుకోండి ఆ సబ్బుని స్ఫుతిస్తా ఆయన అలాగా ఒక ప్రోడక్ట్ ని సెల్ చేయడం కోసం చేయట్లేదు ప్రేమతో వీడు విని అర్థం చేసుకుంటే వీడు కృతార్థుడవుతాడు అనే ప్రేమతో వాడికి ఆ అభిరుచిని కలిగించడం కోసం స్ఫుతిస్తున్నాడు